నువు మీద అపేక్ష కావచ్చు ఆఖరికి ఇంద్ర పదవి మీద కావచ్చు ఆఖరికి బ్రహ్మ స్థానం మీద కావచ్చు పిపీలికాది బ్రహ్మ పర్యంతము పునరావర్తన మగును పునర్జన్మ కాదండి పునరావర్తనం కాలచక్రంలోనేమో పునరావర్తనం కర్మచక్రంలో పునర్జన్మ ఇలా గుర్తుపెట్టుకోవాలి కర్మచక్ర పరిధిలోనే ఉన్నాడు అనుకోండి అప్పుడు పునర్జన్మ కాలచక్ర పరిధిలో అనుకోండి పునరావర్తనం అయితే పరాత్పరం పునరావృత్తి రహితం ఎవరినైనా బాగా ఉత్తమమైన ఆశీర్వచనం ఇవ్వాలనుకోండి పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు అని దీవించేవాళ్ళు పెద్దలు పూర్వం పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు జాగ్రత్తగా గమనించాలన్నమాట ప్రతి ఆశీర్వచనానికి వీలు ఉంటుంది సర ప్రపంచము నిత్యమనే అభిప్రాయము రాగకుడ్యమును నిర్మించుచున్నది అంతే నీ చుట్టూ గోడలు కట్టేస్తుంది రాగకుడ్యము ఏదో సిమెంట్ ఇసుకతోటి నూట డెబ్బై గదులు కట్టాడు అనుకుంటున్నాడు నూట డెబ్బై కట్టలే పదిహేడు వందల అంతస్తులు రాగ గుడ్డియాలు కట్టాడు ఈ పదిహేడు వందల అంతస్తులు ఎక్కాలి దిగాలి ఎప్పుడు దిగుతాడు ఏమో ఎప్పటికవుతుంది పని రాగముతో గుడియాలు ఏర్పడ్డాయి అన్నమాట ఏమండి ఈ పెయింట్ చూసారు ఎవరైనా వాళ్ళు ఇల్లు కట్టిన విధానం గురించి కనుక అడిగామనుకోండి మనకు రోజంతా వేస్ట్ అయిపోతుంది ఒక రోజన్నా చాలా విశేషమైన విలువని తెలియదు వాడికి ఆ ఇల్లు కట్టడం గురించి ఓ రోజంతా చెప్తూనే ఉంటాడు ఈ మార్పులు ఎక్కడైనా తెచ్చాను అనుకున్నారు దాని గురించి స్టోరీ ఇదిగో ఈ షాండ్లియర్ ఎక్కడి నుంచి వచ్చానంటారు అదిగో ఈ గోలంతా పెరిగిపోయి ఏమైంది ఇప్పుడు వాడి ఇంట్లో లేడుప్పుడు రాగకుడియాల మధ్యలో ఉన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి వస్తువు వెనకాల నీ లోపల ఓ పెద్ద స్టోరీ లైఫ్ స్టోరీ తయారైపోయింది ఈ లైఫ్ స్టోరీ ఎంత గతం కదండి ఇప్పుడుందా ఈ వర్తమానాలు ఇప్పుడు బాగున్నావు కదా మళ్ళీ అంత స్టోరీ ఎంత నెత్తిమెరిగడం వాళ్ళు ఏంటో ఓ పెళ్లి చేశారనుకోండి ఆ పెళ్లి ఏదో పాపం పొద్దునుంచి రాత్రి దాకా చేశారనుకోండి ఆ వీడియో ఇవాళ్ళ రోజున వాడు లైవ్ వీడియో అని మొత్తం అంతా తీసి మనకిస్తాడు అది ఓ పది గంటలో పన్నెండు గంటలో పదహారు గంటలో వస్తుంది భీష్మ సినిమా మూడు సార్లు చూసినంత సంపూర్ణ రామాయణ సినిమా నాలుగు సార్లు చూసినంత ఇప్పుడు ఈ పెళ్లి క్యాసెట్ చూసి చూసి చూసి చూసి ఇచ్చేవరికి ఎంతసేపు చూసినా వాళ్ళే కదా ఆ ఫేస్ కదా కొత్త ఫేస్ ఎవరు ఏదో రకరకాల షేపుల్లో కనబడతారు అంతకు ఏముంది అక్కడ ఈ రాగకుడియాలు మీరు ఎంత పెద్ద స్టోరీ తయారు ఉంది నిజానికి అప్పుడు ఉందా అది అయిపోయింది ఆల్రెడీ ఇంకో పెద్ద వింత అయిన విషయం కనబడుతుంది వారికి డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత వారు పెళ్లి చేసుకున్న క్యాసెట్ చూస్తారు ఇంకా మొదలు నానా గోళం మొదలురా బాబోయ్ అసలు ఇంకా వచ్చినప్పుడు అది అది అంతా ఎక్కడ దాకా పోతుంది ఎన్ని లైఫ్ హిస్టరీలు చెప్పాలో అప్పుడు దాంట్లో ఇవన్నీ ఏమైపోయింది ఇప్పుడు రాగకుడ్యాలను నిర్మించినవి వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ చుట్టూ రాగంతో తయారైనటువంటి గోడలు మామూలుగా అయినా ఇంటినైనా పగల కొట్టచ్చు భేదించవచ్చు కాని ఈ రాగకుడ్యాలని మాత్రమన్న భేదించడం ఆత్మ జ్ఞాన నిష్ఠుడికే సాధ్యమవుతుంది మిగిలిన వాళ్ళకి సాధ్యపడడం ఎందుకు మానవుడికి వైరాగ్యం కావాలి అభ్యాస వైరాగ్యాలు లేదే నీకు ఆత్మజ్ఞానం రాదు తేల్ చెప్పేశాడు పరమాత్మ భగవద్గీతలో సాధకులందరికీ ఆత్మజ్ఞానం పొందాలంటే నీకు అభ్యాస వైరాగ్యాలు ఉండాల్సిందే ప్రైమరీ ప్రైమాడియల్ రిక్వైర్మెంట్ ఎందుకయ్యా ఈ రాగకుడియాలని భేదించేటటువంటి ఒకే ఒక బాంబు సాధనం ఏమిటయ్యా వైరాగ్యం అంతే ఈ రాగకు భేదించడానికి ఇంకేది పనికిరాదు అసలు ఈ రాగకుడ్యంలో పాత్ర ఏది లేదండి ఆకలికి సూర్య చంద్రులు కూడా వాళ్ళు కూడా మన రాగకుడ్యాల్లో భాగమే మా ఇంటి మీద చంద్రుడు ఎంత బాగా ప్రకాశిస్తాడు అనుకుంటున్నారు మీరు మీ ఇంటి మీద చంద్రుడు ప్రకాశించడం ఏమిట్రా బాబోయ్ లేదండి బాబు మా మల్లె పందిరులో చూస్తే ఆ పౌర్ణమి వెన్నెల ఆహా ఓహో అద్భుతం అయిపోయింది ఇలా అసలు నీలో ఆ ఆ లోపల తెరలని గనక విప్పితే ఎన్ని కథలున్నాయో ఇవన్నీ కథలే ఈ కథలన్నీ ఎప్పటికైనా సరే వైరాగ్యలో అర్థమైపోవలసిందే అలా అయినవాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్నిడవుతాడు హరిహి ఓ శ్రీగురుభ్యోన్న మహాహరి దర్ణమిదం పూర్ణ పూర్ణముద్య ఓర్ణస్ పూర్ణమాదాయమేవాసిష్య శాంతి శాంతి హరి ఓ శ్రీ గురుభ్యు